జయ గురుదత్త యోగవాసిష్టం ఉపశమ ప్రకరణం ఆరవ భాగం శ్రోతలకు విజ్ఞప్తి పూజ్యశ్రీ కుప్ప వెంకటకృష్ణమూర్తి గారి యోగవాసిష్ట ప్రవచనాల్లోని ఈ భాగం శ్రీ దర్భాశాస్త్రి గారి కంఠస్వరంలో ఉంటారు ఈ ఉపపత్తి తర్వాత వశిష్ఠుడు సమాధికి మరో నిర్వచనం చెప్పాడు ప్రశాంత జగోంతర్వేత ఉపశమ్రకరణం సర్గయవ శ్లోకం ఈ ప్రపంచం సత్యమని విశ్వాసం పోయి దాని వల్ల కోరికలు దుక్కాలు భయాలు లేకుండా పోయి మనసు స్వస్థం అయ్యే విధానం ఏదైతే ఉన్నదో దాని పేరే సమాధి అని పైశ్లోకానికి అర్థం దీనికి కూడా వశిష్ఠమహర్షి రెండు ఉదాహరణల ద్వారా ఉపపత్తిని చూపించాడు ఒకడు మహారణ్యంలో కొండ మీద ఏకాంతంగా కూర్చున్నాడు కానీ వాడి మనసంత సంసారం అలాంటి వాడిని ధ్యానంలో ఉన్నాడని అనగలమా మరొకడు ఇంట్లోనే ఉన్నాడు కానీ ఇంటి విషయాలు ఇవి వాడికి పట్టడం లేదు వాడిని సంసారి అనగలమా మరొకడికి ఇంట్లో ఇనపబీవా ఉన్న గదిలోకి పాము వచ్చిందని ఎవరో చెప్పారు వాడు బంగారం డబ్బు పోతే పోయిందని ఇంటికి దూరంగా పారిపోయాడు వాడిని విరాగి అనగలమా ఇలా భయం వల్ల కానీ క్రోధం వల్ల కాని వేరే వస్తువుల మీద అధిక ప్రేమ వల్ల కాని ఐహిక పదార్థాలను ఎవరైనా పరిత్యాగం చేస్తే అది త్యాగమే కాదు మరి త్యాగం అంటే ఏమిటి ఇప్పుడు చెప్పుకున్న కామక్రోధ భయాదుల ప్రసక్తి లేకుండా ఐహిక పదార్థాలను వదిలిపెడితేనే అది త్యాగం అలాంటి త్యాగం ఉంటుందా ఎక్కడైనా లోకల్లో ఒకడు సముద్రపూర్డున వెండి ముద్దలు చూశాడు ఆశగా పరిగెత్తాడు కొంత దూరం వెళ్ళేసరికి అక్కడ ఉన్నది ఆలు చెప్పలే భ్రాంతి వల్ల తనకు వెండి ముద్దల్లాగా కనిపించాయని అతనికి అర్థమైంది ఇప్పటికీ ఒక ప్రత్యేక కోణ నుంచి చూస్తూ ఉంటే ఎండ పొడలో వెండి ముద్దలే కనిపిస్తున్నాయి వాడు నవ్వుకుంటూ గనకొచ్చేశాడు ఇప్పుడు ఆలోచిద్దాం ఆ వ్యక్తి భయం వల్ల ఆ వెండి ముద్దలను వదిలేశాడా కాదు ద్వేషం వల్ల వదిలేశాడా కాదు అంతకంటే పెద్ద వెండి ముద్దల మీద ఆశ వల్ల వదిలేశాడా కాదు మరి ఎందుకు వదిలేశాడు అవి లేనివని ఖాయమై వదిలేశాడు అవి లేనివైతే వాటిని వదిలిపెట్టడం అనే మాట ఎలా కుదురుతుంది వీటిని పట్టుకోవడమో కుదరదు వదిలిపెట్టడము కుదరదు వాడు ఆ సమయంలో పట్టుకోవడాన్ని విడిచిపెట్టడాన్ని కూడా దాటి ప్రశాంతుడు అవుతున్నాడు అలాగే ఒకనొక మనస్సుకి ఈ ప్రపంచమంతా లేనిదే అని అర్థమైపోయింది అందుచేత దానికి భయం కానీ దుఃఖం కానీ వేరే ఆశలు కానీ అంటుకునే సావకాశం లేకుండా పోయింది అందుచేత అది స్వీకరణ పరిత్యాగాలనే పరిక్రియకు దూరమై ప్రశాంతమైపోయింది ఇప్పుడు ఆ మనసు ఎక్కడికి పోవాలి ఎక్కడికి పోయే వీలు అది తనలో తనే ఉంటుంది ఆ స్థితిని ఈ శ్లోకంలో వశిష్ఠ మహర్షి స్వస్థో భవేత్ ఏనాత్మ అన్నాడు ఒకనొక మనస్సు అలాంటి స్వస్థస్థితికి చేరింది అనుకుందాం అప్పుడు అది వ్యవహార దశలో ఉంది అనగలమా వ్యవహార దశలో భౌతికమైన ఆదాన ప్రదానాలు ఉంటాయి కనుక ఈ స్థితిని వ్యవహారం అనడానికి వీల్లేదు పోని ధ్యానం అందమా ధ్యాన స్థితిలో ధ్యాతృధ్యేయ విభాగము మనస్సును ప్రత్యాహారం చేసే పరిశ్రమ మొదలైనవన్నీ ఉంటాయి కనుక ఆ స్థితిని ధ్యానం అని అనడానికి కూడా వీల్లేదు మరి ఇంకేమనాలి సమాధి అనవలసిందే సమాధిలో మాత్రమే మనసుకు రాకపోకలు ఉండవు ఆదాన ప్రదానాలు ఉండవు భేద ప్రసక్తులు ఉండవు కనుక ప్రపంచం లేనిలేని జ్ఞానం ద్వారా వచ్చిన స్వస్థస్థితిని సమాధి అనవలసిందే మరో దారి లేదు అయితే ఇటువంటి సమాధి స్థితి మనస్సుకు అందేక ఆ శరీరం ఏదో ప్రారంభ శాసన చేత వ్యవహారాలలో పడిందనుకుందో అప్పుడు ఆ మనసు ఈ వ్యవహారాలన్నీ సత్యం అనుకుని వ్యవహారాలు చేస్తుందాహా చెయ్యదు వ్యవహారాలు జరిగేటప్పుడు కూడా దాని జ్ఞానం సుస్థిరంగానే ఉంటుంది అంటే దాని సమాధి స్థితి కూడా సుస్థిరంగా ఉన్నట్టే లెక్క స్వస్థతా దూరూపమైన సమాధి సిద్ధించిందంటే ఇక ఆ శరీరం పనిచేస్తుందా చేయడం లేదా అనే ప్రశ్నకు విలువ లేదు కనుక సమాధిలో ఉన్న జ్ఞాని గొప్పవాడా వ్యవహారంలో ఉన్న జ్ఞాని గొప్పవాడా అనే ప్రశ్నకు అర్థమే లేదు ఎలా ఉన్నా సరే జ్ఞాని జ్ఞాని అనేది రెండవ సమాధి నిర్వచనం ద్వారా వశిష్ఠ మహర్షి చెప్తున్న సమాధానం ఈ రెండు నిర్వచనాలు చెప్పి వాటి ఉపపత్తులను వివరించిన తర్వాత వశిష్ఠ మహర్షి రాముడితో ఒక విచిత్రమైన మాట అన్నాడు రామ మనస్సును వాసనలతో నింపుకుంటే అది రాగద్వేషాలకు లోనే గిరగిరా తిరుగుతూ ఉంటుంది ఆ తిరుగుళ్ళ మధ్యలోనే ఒక్కొక్కసారి కొంతసేపు సుషుప్తిలో పడిపోతుంది ఆ దశలో ఏ చలనాలు ఉండవు ఏ కోరికలు ఉండవు అయినా అది సమాధి కానే ఎందుకంటే ఆ సుషుప్తిలోనే మళ్ళీ వేల వేల సార్లు మెళుకువలు వచ్చేందుకు కావలసిన బీజాలన్నీ దాగి ఉన్నాయి సామాన్య జనులు చేసే సాధనలన్నీ ఈ సుషుప్తి వంటివే ఇదొక మార్గం అలా కాకుండా మనస్సులోని వాసనలన్నింటినీ ప్రక్షాళన చేసుకుంటే లోపలి రాగద్వేషాలని తొలగించుకుంటే ఒక ఆనంద స్థితి ఏర్పడుతుంది అదే మోక్షం ఇది మరో మార్గం ఈ రెండు మార్గాల్లో నీకు ఏది కావాలంటే దాన్ని కొట్టుకో ఆ మాట అన్నాక వశిష్ఠుడు ఆ మాటల మీద ఇంచుమించు యాభైకి పైగా శ్లోకాల వ్యాఖ్యానం చేశాడు వాసనా నిర్మూలనకు కొన్ని ఉపాయాలను స్థూలంగా ప్రస్తావన చేశాడు వాసన తొలిగిన ఎలా ఉంటారో కొన్ని గుర్తులు చెప్పాడు అక్కడ ఒక రత్నం శ్లోకం చెప్పాడు ఆత్మవత్సర్వభూతాని పరద్రవ్యా ఉపశమ్రకరణం సర్గై తొమ్మిదవ శ్లోకం భయం వల్ల కాని ఏదో పైపది వస్తుందనే ఆశ వల్ల కాని కీర్తి కోసం కాని కాకుండా సహజ సిద్ధంగా ఎవడైతే ఇతర జీవులందరినీ తనతో సమానంగా చూసుకోగలుగుతాడో ఇతరుల పదార్థాలను మట్టిగడ్డలలాగా చూసుకోగలుగుతాడో వాడే నిజంగా చూసేవాడు వాడినే అసలైన చూపు అన్నాడు వశిష్ఠమహర్షి అలాంటి స్థితిని సంపాదించుకోమని ప్రోత్సహిస్తూ వశిష్ఠమహర్షి అలాంటి స్థితిని అందుకున్న జీవికి పాపము పుణ్యము రెండు అంటవు అన్నాడు రాగము ద్వేషము వాడిని అంటవు అన్నాడు ఈ స్థితిని అందుకోవాలంటే ఏ రకమైన భావన చెయ్యాలో చెప్పేందుకోసం యాభై ఏడవ సరిగ్గా వశిష్ఠుడు ఒక కొత్త దారి దుక్కాడు ఇప్పటి వరకు ఈ ప్రపంచం లేనిది లేనిది అని గొంతేత్తి చెప్పిన వశిష్ఠుడు లేనిది కూడా ఉన్నట్లు కనిపిస్తుంది ఈ ప్రపంచాన్ని సాధకుడు ఏ దృష్టితో చూడాలో వివరించడం కోసం ఇలా అన్నాడు రామా మిరియపు గింజ వేసుకుని నవ్వివు నాలిక చుర్రుమందు ఇప్పుడు ఆలోచించు మిరియం అంటే ఇందాక నీకు కనిపించిన నల్లని రూపమా లేక ఇప్పుడు నీ నాలుగుని చుర్రుమనిపించిన కారపు గుణమా నోటిలో ఉప్పుగడ్డ వేసుకున్నావు నాలికకు ఉప్పుగా తగిలింది ఇప్పుడు ఆలోచించు ఉప్పు అంటే ఇందాకటి గుళకరాయి వంటి రూపమా ఇప్పుడు నాలికకు తగిలిన ఉప్పదనమా వాదాలు ఎన్ని చేసినా ఆ ఉప్పదనమే ఈ రాయి అయింది ఆ కారమే మరియపు గింజ అయింది అని చెప్పక తప్పదు తెలివిగల వంటవాడు మిరియం యొక్క ఆకారాన్ని చూసి కారం అనే గుణాన్ని గుర్తించి వంటలో ఎన్ని మిరియాలు వేయాలో అన్ని వేస్తున్నాడు గులకరాళ్ళు వంటి ఉప్పురాళ్ళని చూసి ఉప్పదనాన్ని గుర్తించి ఎంత ఉప్పు వేయాలో అంతే ఉప్పు వేస్తున్నాడు అలాగే సాధకుడైనవాడు ఈ ప్రపంచంలోని ఏ పదార్థాన్ని చూసినా వాటిలో అంతర్గతంగా అనుస్యూతంగా ఉన్న చిద్రూపాన్ని గుర్తించడం నేర్చుకోవాలి కనిపిస్తున్న ఈ ప్రపంచం అంతా పరమాత్మ యొక్క వివర్త స్వరూపమే కనుక ఇక్కడ కనిపించే ప్రతి పదార్థానికి అధిష్టానంగా ఆధారంగా పరమాత్మ పదార్థం ఉండి తీరవలసిందే కనుక వంటవాడు గింజను చూసి కారాన్ని గుర్తుపట్టినట్లుగా సాధకుడు ప్రాపంచిక పదార్థాలను చూసి వాటికి అధిష్టానమైన సత్స్వరూపాన్ని గుర్తించడం ఒక్క మాటలో చెప్పాలంటే అంతా బ్రహ్మమయం అనే భావన రావాలి అంతా బ్రహ్మమయం అన్నప్పుడు అంతా అనే పదార్ధం ఒకటి వేరుగాను బ్రహ్మ అనే పదార్ధం మరొకటి వేరుగాను ఉన్నట్లుగా ఈ శబ్దప్రయోగం కనిపిస్తుంది ఈ శబ్దప్రయోగం అలాగే ఉంటుంది అక్కడ రెండు లేవు ఉన్నది ఒకటే అని చూడడం నేర్చుకోవాలి ఈ నేర్పు రావాలంటే ప్రణవోపాసన చెయ్యాలి రామ ఈ విషయం నీకు స్పష్టంగా తెలిసేందుకోసం సురఘుడు అనే కిరాతరాజు చేసిన సాధన ఎలా సాగిందో చెబుతాను విను గాధి చరిత్రకు వెనకాల జ్ఞానప్రాప్తికి కావలసిన రకరకాల సాధనోపాయాలను జ్ఞానం వచ్చే ప్రక్రియలను జనక మహారాజు కథగా బలి చరిత్రగా ప్రహ్లాదగాదిగా వివరించారు గాధి చరిత్రలో జ్ఞానానికి ప్రధాన ప్రతిబంధకమైన మాయా స్వరూపాన్ని వివరించారు గాధి వృత్తాంతం తరువత యోగ ప్రక్రియల సహాయంతో జ్ఞాన సాధనోపాయాలను వరుసగా వర్ణించుకుంటూ వస్తున్నారు వాటిలో ఉద్ధాలక చరిత్ర పూర్తయింది ఇది నామమాత్రపు కథ ఇది మొత్తం అంతా సాధనా ప్రక్రియల వివరణ అయితే దీనిలోని సాధకుడు మీసాలు రాకముందే వైరాగ్యం కలిగిన ఉత్తమ సంస్కారి ఇలా కాకుండా కొంతకాలం సంసారం చేసి రాజ్యం చేసి యుద్ధాలు చేసి పైన కింద పడుతున్న మధ్యవయస్కుడి సాధనా ప్రక్రియ ద్వారా మరికొన్న రహస్యాలను అందించడం కోసం వశిష్ఠ మహర్షి ఇప్పుడు సురఘు వృత్తాంతంలోకి మనల్ని తీసుకుపోతున్నాడు హిమాలయాల్లో కైలాస పర్వతానికి దగ్గరలో హేమ జటులు అనే కిరాతజాతి ఒకటి ఉంది వాళ్ల రాజు సురఘుడు ఇతడు మంచి మేధావి బహుముఖ ప్రజ్ఞాశాలి మంచి పరిపాలన దక్షుడు మంచి కవి కళాప్రియుడు యుద్ధవీరుడు వీటితో పాటు దైవభక్తి కూడా ఉంది ఇలా అనేక ప్రజ్ఞలు ఉండడం వల్ల ఇతని రాజ్యం పెరిగింది అతనికి తన ప్రజల మీద అదుపు చాలా గట్టిగా ఉండేది ఇలా జరుగుతూ ఉండగానే వయస్సు పొద్దు కొంచెం పక్కకు వాలింది జుట్టు కొంచెం తెల్లబడ్డం మొదలుపెట్టింది ఆ దశలో ఒకరోజున అతనికి ఒక కొత్త ఆలోచన వచ్చింది నేను చాలా కాలంగా రాజ్యం చేస్తున్నాను ఈ రాజ్యపాలనలో భాగంగా కొంతమందిని కష్టపెట్టవలసి వస్తోంది కొంతమందిని దండించవలసి వస్తోంది కొంతమందిని ఆదేశించవలసి వస్తోంది కొంతమందిని రక్షించవలసి వస్తుంది పరిపాలన అన్నాక ఇవి తప్పవు ఇవి లేకపోతే ప్రజలు హద్దుల్లో ఉండరు ఈ నాటకంలో నా పాత్ర అలాంటిది కానీ ఈ ప్రక్రియలో ప్రజా శిక్షణాదుల వల్ల పాపం రాకుండా ఉండగలదా అన్ని శిక్షలు సరిగానే వేశామని చెప్పగలమా రాజ్యాంతే నరుకం ధ్రువం రాజ్యపాలన పూర్తయ్యాక నరకం ఖాయం అన్నారు ఎంతటి వాడికైనా రాజ్యం చేశాక నరకం తప్పదు నాగతి అంతేనా సురఘురాజుకి ఏ సమాధానం దొరక్క ఈ అంతర్మథనం ఇలా చాలా రోజులు కొనసాగిపోయింది ఇలా ఉండగా ఒక రోజున ఆ రాజుగారింటికి మాండవ్య మహాముని వచ్చాడు రాజుగారు ఆయనకు బాగా సపరిచర్యలు చేసి తన సందేహాలన్నీ ఆయన ముందు పెట్టాడు అయ్యా కొంత పుణ్యం కొంత పాపం అనే ఈ చక్రం నుంచి నేను తప్పించుకునే ఉపాయమే లేదా అని అడిగాడు మాండవ్య మహర్షి చిరనవ్వునవి ఇలా అన్నాడు రాజా పురుష ప్రయత్నం చేస్తే పరిష్కారం కాని సమస్యే ఉండదు వ్యవహారాల్లో ఉండేవరికి ఎవరికైనా సరే పాపపుణ్యాల చక్రము తప్పదు దీన్ని తప్పించుకోవాలంటే ఒకటే ఉపాయం ఉంది అదేమిటంటే ఒక కొత్త విచారణ మొదలు పెట్టాలి కోహం కథమి ఉపశమ యాభై ఎనిమిదవ సరిగ్గా ముప్పై రెండవ శ్లోకం నేను ఇవ్వండి ఈ ప్రపంచం ఎలా వచ్చింది అసలు ఈ ప్రపంచం అంటే ఏమిటి నాకు మరణం ఎలా వస్తోంది జన్మ ఎలా వస్తోంది ఇవన్నీ ఆలోచించు నీ లోపలే ఆలోచించుకో ఈ విచారం లేకపోవడం వల్లనే నీకు ఒక పరిమితత్వం వచ్చింది ఒక అల్పత్వం వచ్చింది నేను ఆరు అడుగుల మనిషిని మాత్రమే అనే భావం వచ్చింది నా వ్యాప్తి నా రాజ్యం వరకే అనే పరిమితిత్వం వచ్చింది ఈ విచారణ చేస్తే ఆ పరిమితులు పోయి నువ్వు గొప్పవాడివి అవుతావు పెద్దవాడివి అవుతావు సర్వవ్యాపివి అవుతావు ఆ స్థితి నీకు దక్కితే నీకు పుణ్యము అంటదు ఆ స్థితి చిక్కే వరకు ఈ ప్రపంచం మీద వైరాగ్యాన్ని పెంచుకోవాలి ఆధ్యాత్మిక శాస్త్రాలను అధ్యయనం చెయ్యాలి ఆ విచారణలో అసత్యమని తేలిన ప్రతిదాన్ని వదిలిపెట్టాలి అలా విడిచిపెట్టగా విడిచిపెట్టగా ఏది విడవడానికి సాధ్యం కాకుండా మిగిలిపోతుందో అదే పరమపదం అది అందితే నీకు పాపపుణ్యాల సమస్య ఉండదు దానికోసం ప్రయత్నించు అని చెప్పి మాండవ్య మహర్షి వెళ్ళిపోయాడు సురకు మహారాజు వెంటనే విచారణ ప్రారంభించాడు నేనెవరిని ఈ ప్రపంచాన్న కాదు ఈ రాజ్యాన్న కాదు ఈ కొండనా కాదు ఈ భూమిన కాదు ఈ పట్టణాన్న కాదు ఈ శరీరాన్న అవునేమో ఈ శరీరం నేనా ఈ శరీరంలో నేను ఉన్నానా ఈ చర్మం నేను కాదు ఈ శరీరంలో ఉన్న మాంసం నేనా కాదు రక్తం నేనా కాదు ఎముకలు నేనా కాదు ఇవేవీ నేను కాకపోతే నేను శరీరాన్ని ఎలా అవుతాను పోని నేను ఈ శరీరంలో ఉన్నానా అంటే ఈ శరీరంలో ఉన్న ఇంద్రియాలు నేనా మనస్సునేనా అవి రెండు జడాలు అవి నేనెట్లా అవుతాను నేను చేతనుండి కదా ఇవేవీ కాను కానీ నేనున్నానని నా అంతటా నాకే తెలుస్తుంది కనుక లోపల సాక్షి ఒకడు ఉండి ఉండాలి ఆ సాక్షి నాకంటే భిన్నంగా నాతో పాటే ఉన్నాడనడం కుదరదు నా లోపలే మరొకడు ఉంటే నాకు తెలియకుండా ఎలా ఉంటుంది కనుక ఆ సాక్షిని నేనే అయి ఉండాలి అవును ఆ శుద్ధ సాక్షిని నేనే మరైతే ఈ ప్రపంచం ఎలా వచ్చింది ఈ సుఖదుఖాలు ఎలా వచ్చాయి నా భ్రాంతి వల్ల వచ్చాయి ఇవి సత్యంగా లేవు ఉన్నట్టుగా కనిపిస్తున్నాయి లేకపోయినా ఉన్నట్టుగా కనిపించే ఈ ప్రపంచంలో జరిగే ప్రతీ వ్యవహారము కూడా లేనిదే కడి రాజ్యాలు లేనివే రాజ్యపాలనూ లేనివే అసత్యాలైన శరీర ఇంద్రియ మనస్సుల వల్ల జన్మించే పాపపుణ్యాలు కూడా అసత్యాలే ఈ పాపపుణ్యాలు తమ జాతికే చెందిన శరీర ఇంద్రియాలను పీడించగలవు కానీ పరమార్థ సత్య స్వరూపుణ్ణి ఆయన నన్ను తాకలేవు నాది పరమార్థ సత్యస్వరూపం పరమానందమైన ఆ స్వరూపం నమో మహ్యమనంతా సమ్యోదయాభై తొమ్మిదవ సరిగ్గా ముప్పై ఏడవ శ్లోకం నాకు కలిగిన జ్ఞానానికి నమస్కారం అఖండ అనంత స్వరూపుడైన నాకే నమస్కారం తన ఆలోచన ఈ వచ్చేసరికి సురఘు మహారాజులు చాలా మార్పు వచ్చింది అతను బ్రహ్మర్షిత్వాన్ని పొందిన విశ్వామిత్ర మహర్షిలాగా అయిపోయాడు ఇక అఖండ స్థితిలో నుంచి ఎప్పుడూ కిందకి జారలేదు ఆ అఖండ స్థితిలో ఉంటూనే అనేక వందల సంవత్సరాలు రాజ్యం చేశాడు ఇంతకథ చెప్పి చివరికి వశిష్ఠ మహర్షి రాముడికి ఒక సలహా ఇచ్చాడు రామా సమాధిలో ఉన్న జ్ఞానికి వ్యవహారంలో ఉన్న జ్ఞానికి భేదం ఏమిటని అడిగవు ఉద్ధాలక మహర్షికి సురఘు రాజర్షికి ఏమైనా భేదం ఉందో లేదో నువ్వే చెప్పు అది అర్థం చేసుకొని నువ్వు కూడా నీ తత్వాన్ని పరిశీలన చేసుకు అన్నాడు అంతా విని రాముడు చల్లగా ఒక ప్రశ్న వేశాడు శ్రీరాముడు అన్నాడు గురుదేవ ఈ మనస్సు నిత్య చంచలశీలం కదా ఒకసారి విచారణ చేసుకున్నంత మాత్రాన ఆ నిర్ణయం మీద మనస్సు అంత నిశ్చలంగా ఉండిపోవడం సాధ్యమేనంటారా అన్నాడు ఆవిడ వశిష్ఠుడు అంటున్నాడు రామా మీ సందేహాన్ని తీరేందుకు సురఘుమహారాజు జీవితంలో ఇందాకటి స్థిర నిశ్చయిస్తే తరువాత జరిగిన ఓ చిన్ని సంఘటన చెప్తాను విను రామ ఆ రోజుల్లోనే పార్సిక దేశానికి పరిఘుడు అనే రాజు ఉండేవాడు ఆ పరిఘుడికి ఈ సురఘుడికి మధ్య చాలా మంచి మైత్రి ఉండేది పరిఘుడు సామాన్యుడు కాదు అతను గొప్పతనం గురించి తెలియడానికి ఒక సన్నివేశం చెప్తా ఒకప్పుడు ఆ పారసీక దేశంలో అనావృష్టి దోషం ఏర్పడి కరువు వచ్చింది ఆ దెబ్బకు మంది ప్రజలు మరణించారు రాజుగా ఉన్న పరిగుడు కరువు నివారణ చర్యలు చాలా తీసుకున్నాడు కానీ ఏవి ఫలించలేదు దాంతో తన అసమర్థత మీద తనకే అసహ్యం కలిగి ఈ పరిగుడు రాజ్యం విడిచిపెట్టి అడవులకు వెళ్ళి తపస్సు మొదలుపెట్టాడు నా ప్రజలకు తిండి లేనప్పుడు నేను తిననని ఆహారం రెండు టాకులు తిన్నాడు ఆ వరస వరస వెయ్యేళ్ళు తపస్సు చేశాడు ఈ లోపల రాజ్యం సంగతులు కొడుకులు చూసుకున్నారు అది ఒక దారికి వచ్చింది అయినా సరే పరిగుడు తపస్సు ఆపలేదు వెయ్యేళ్లు దాటాక అతనికి శివుడు ప్రత్యక్షమయ్యాడు అప్పటికి రాజ్య సమస్యలు తీరిపోయాయి ఇప్పటికి శివుడిని ఏమని కోరాలి పరిహుడు తెలివేని వాడు కనుక చిత్తశుద్ధి కోరాడు శివుడు వరం వల్ల అది లభించింది ఎప్పుడైతే చిత్తశుద్ధి లభించిందో వెంటనే తత్వజ్ఞానం తానంతటా అదే కలిగింది ఆ విధంగా అతడు జీవన్ముక్తుడు అయ్యాడు ఆ తరువాత అతను ఇతర మహర్షులతో కలిసి యథేచ్ఛగా లోక సంచారం చేస్తూ ఉండేవాడు అతని కథ నడుస్తుండగా ఇక్కడ సురఘుమహారాజుకి మాండవ్య మహర్షి అనుగ్రహం వల్ల ఆత్మ జ్ఞానోదయం కలిగి ఇతను జీవన్ముక్తురయ్యాడు కానీ ఇతను ఇంకా రాజ్యం చేస్తూనే ఉన్నాడు ఇలా ఉండగా యథేచ్ఛగా లోక సంచారం చేస్తున్న తన ప్రయాణాల పరంపరలో ఒకరోజును అనుకోకుండా హేమజట రాజ్యానికి వచ్చాడు అక్కడ సురఘుమహారాజును కలిశాడు వీరిలో ఒక ఆయన మహారాజు రెండో ఆయన రాజ్యం విడిచిన రాజర్షి అయినా ఆ వాళ్ళ పాత మైత్రిని కళంకపరచలేదు ఇద్దరు ఒకరిని ఒకరు ప్రేమపూర్వకంగా చాలాసేపు ఇష్టాగోష్ఠిగా మాట్లాడుకున్నారు ఆ మాటలలో ఒకరి అనుభవాలను ఒకరు పంచుకున్నాడు నాకు మాండవ్య మహర్షి వల్ల తత్వజ్ఞానం కలిగిందయ్యా అని సురఘుమహారాజు చెబితే నాకు సాక్షాత్తుగా పరమేశ్వరుడి అనుగ్రహం వల్లనే ఆత్మసాక్షాత్కారం జరిగిందని పరిఘరాజర్షి చెప్పాడు పైగా మాట్లాడుతున్నాడు కానీ పరిఘరాజర్షికి కొంచెం సందేహంగానే ఉంది ఈ సురఘుడు ఇంకా రాజ్యంలోనే ఉన్నాడు వ్యవహారాలు చేస్తున్నాడు తత్వజ్ఞానం అందింది అంటాడు నిజంగా అందిందా కొంచెం పరిశీలించి చూద్దామని లోలోపలే అనుకున్నాడు ఇక పైకి మాటల మధ్యలో ప్రశ్న వేశాడు మిత్రమా సురఘుమహారాజా నువ్వు తత్వజ్ఞానాన్ని అందుకున్నావు ఒక పక్క సమాధి స్థితిలోనూ ఉంటున్నావు మరోపక్క రాజ్య వ్యవహారాలు చూస్తున్నావు సమాధి స్థితిలోకి వెళ్ళినప్పుడు సంకల్పరహితమైన సమాధి స్థితిలో ఉండడం కుదురుతోందా ఇబ్బంది ఏమీ లేదు కదా అని అడిగాడు ఈ ప్రశ్న విని సొరఘుమహారాజు మిత్రమా సంకల్పరహితమైన సమాధి అంటే ఏమిటి అని ఓ చిన్న ప్రశ్న వేశాడు పరిఘరాజేషి ఏమి మాట్లాడలేదు సొరగుమహారాజే మళ్ళీ అందుకున్నాడువోధో భగవన్ సర్వాతృణపక ప్రోక్త సమాధి శబ్దే నూ ఉపశమ ప్రకరణం అరవై రెండవ సర్గ ఎనిమిదవ శ్లోకం మహర్షి సమాధి అంటే కళ్ళు మూసుకుని కదలకుండా కూర్చోవడం కాదు ఇంద్రియాలు నిశ్చలంగా ఉండడం కూడా కాదు దీనికి భిన్నంగా హృదయంలో ఉండే సమస్త సంస్కారాలు దహించుకుపోవాలి ఆ పని జరగాలంటే తత్వజ్ఞానం కలగాలి అప్పుడు మనస్సుని తన యొక్క పరమార్థ స్వరూపంలో ఆధారం చెయ్యడం కుదురుతుంది అదే సమాధానం అదే సమాధి అలాంటి తత్వజ్ఞానం కలిగిన తర్వాత ఆ వ్యక్తి సమాధిలో కాకుండా మరో స్థితిలో ఉండడం ఎలా సాధ్యమవుతుంది అలాంటి వాడు సమాధి కోసం వేరే ప్రయత్నం చేయవలసిన అవసరం ఎలా ఏర్పడుతుంది వాడు పూర్వాభ్యాసం చేత యోగరూపమైన సమాధిలో ఉన్నా ఒకటే లౌకిక వ్యవహారంలో ఉన్నా ఒకటే అలా కాకుండా నిజమైన తత్వబోధ కలగనివాడు బలవంతాన ఇంద్రియాలను నిగ్రహించి కలలకుండా కూర్చుంటే మాత్రం అది సమాధి ఎలా కాగలదు మిత్రమా సమాధిలోకి వెళ్ళినప్పుడు సంకల్పరహిత స్థితిని అందుకోగలుగుతున్నావా అని నువ్వు అడిగావు నాకు సంకల్పాలు ఉన్నది అవి ఉంటే కదా కాసేపు లేని స్థితిలోకి వెళ్ళి మళ్ళీ వెనక్కి రాగలిగది సంకల్పరహిత స్థితే సమాధి అనుకునేటట్లయితే నేను ఎల్లవేళలా సమాధిలోనే ఉంటున్నాను కాకపోతే ఇలా అనడంలో నా మనస్సు అనేది ఒకటి విడిగా ఉందని అది వెళ్ళి ఆత్మలో కలిసిపోతుందని ఆ స్థితి పేరే సమాధి చెప్పినట్లు అవుతుంది అది సరి మాట కాదు మనస్సు అనేదానికి అస్తిత్వమే లేదు ఆ దృష్టితో చూస్తే నాకు సమాధి లేదు ఉన్నదంతా అద్వితీయ ఆత్మే ఈ కనిపించే ప్రపంచం అంతా నేనే సత్యం ఇలా ఉంటే ఇక సమాధి ఏమిటి అసమాధి ఏమిటి అసమాధిర్యాధిరీకస్ అరవై రెండవ సర్గ ఇరవై నాలుగవ శ్లోకం ఈ సమాధానం విని పరిఘు రాజర్షి పరమానంద పడిపోయాడు ఆయన సురఘు మహారాజు యొక్క జ్ఞానస్థితిని అర్థం చేసుకుని నువ్వు నిజంగా జ్ఞానివయ్యా పొందవలసిన ఉత్తమ పదాన్ని పొందేసేవయ్యా తృప్తిగా అభినందించాడు ఆ తరువాత సురఘు పరిఘులు ఇద్దరూ చాలసేపు తత్వప్రసంగం చేసుకొని సంతోషించి ఎవరి పనుల్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు కనుక రామా నువ్వు కూడా వారిలాగానే ఆత్మవిచారణ చేసుకో ఆత్మవిచారణ చేత మనసును ఒకసారి నిర్మూలన చేసుకుంటే అది మళ్ళీ పుట్టదు ఆవు అంటే ఏమిటో తెలియాలంటే దానిని చూడడమే ఉత్తమ ఉపాయం అలాగే ఆత్మ అంటే ఏమిటో తెలియాలి అంటే ఆత్మానుభూతి పొందాలి అంతకు మించి వేరే ఉపాయం లేదు ఈ విధంగా వివరిస్తూ వశిష్ఠుడు రాముడి మనస్సును ఆత్మానుభూతి వైపు మళ్లించడం కోసం అరవై మూడు అరవై నాలుగవ సర్కలు రెండింటినీ వినియోగించాడు వీటిలో అనేక రకాలుగా మళ్లీ వర్ణించాడు ఏడు జ్ఞానభూమికలను మరోసారి ప్రస్తావించాడు అంతా చెప్పి చివరికి ఆయన ఇలా అన్నాడు రామా మనస్సును మనస్సుతోనే కోసేయాలి అప్పుడే ఈ సంసారం నశిస్తుంది ఆత్మసాక్షాత్కారం లభిస్తుంది కాని ఈ అభ్యాసం అంత సులభం కాదు మధ్యలో ఎన్నో చిక్కులు వచ్చి పడుతునే ఉంటాయి అయినా పట్టు విడిచిపెట్టకూడదు ఈ విషయం స్పష్టపడేందుకోసం నీకు ఒక మంచి ఉదాహరణ చెబుతా విను ఇలా వశిష్ఠ మహర్షి అరవై ఐదవ భాస విలాస ఉపాఖ్యానంలోకి ప్రవేశిస్తున్నాడు ఇలా మొదలుపెట్టాడు రామ సహ్య సహ్యపర్వతం యొక్క ఉత్తర ప్రాంతాలలో ఒకప్పుడు ఇద్దరు మహర్షులు మంచి స్నేహితులుగా ఉండేవారు వారిద్దరికీ చెరక మగ పిల్లవాడు పుట్టాడు ఆ పిల్లల్లో ఒకటి పేరు భాసుడు రెండవవాడి పేరు విలాసుడు జనంలేని ఆ అడవిలో వీళ్ళిద్దరూ ఒకరికొకరు స్నేహితులుగా పెరిగారు వీళ్ళిద్దరికీ యవ్వనం వచ్చేసరికి వాళ్ళిద్దరి తల్లిదండ్రులు ఇంచుమించు ఒకేసారి మరణించారు కురవాళ్ళిద్దరూ శ్రద్ధగా పితృకర్మలు చేశారు ఇక అక్కడ ఉండలేక చెరోదిక్కుకి వెళ్ళిపోయారు అయినా మనశ్శాంతి కలగలేదు ఇద్దరు దేశసంచారం సంచారం చేస్తూ ఒక ఒకచోట కలిశారు ఇద్దరికీ ఆశ్చర్యమైంది ఆనందమైంది నువ్వెలా ఉన్నావంటే నువ్వెలా ఉన్నావని ఒకరినొకరు ప్రశ్నించుకున్నారు నీకు తపస్సు కుదిరిందా నీకు జ్ఞానం కుదిరిందా నీకు ఆత్మసాక్షాత్కారం లభించిందా అని ఒకరినొకరు ప్రశ్నించుకున్నారు రామా వాళ్ళిద్దరి కుశల ప్రశ్నల వరసే ఆత్మ ఆత్మతత్వ చర్చగా మారిపోయింది ఆ పరస్పర పరామర్శే విచారణ ప్రక్రియగా మారిపోయింది ఇలా వాళ్ళిద్దరూ ఆత్మతత్వాన్ని పరస్పరము ప్రబోధించుకోవడం చేత ఇద్దరికీ జ్ఞానం కలిగింది క్రమంగా ఇద్దరికీ ముక్తి లభించింది రామ వీళ్ళిద్దరికీ జ్ఞానం కలగకుండా చేసి పిచ్చెక్కించి దేశం వెంబడి తిప్పింది ఏమిటి కొంచెం ఆలోచించు వాళ్లకు మనస్సులో గల అంతఃసంగమే అంత పనిచేసింది పరస్పర ప్రబోధం వల్ల వాళ్ళ అంతఃసంగం తొలగిపోయి ముక్తి లభించింది కనుక ముక్తి కావాలనుకున్నవాడు ఎవడైనా సరే అంతఃసంగాన్ని పూర్తిగా తొలగించుకోవాలి వశిష్ఠుడు భాస విలాసుల ఉదాహరణ ద్వారా ఈ బోధ చేయడానికి మూడు సర్గలు పట్టింది అరవై ఐదు అరవై ఆరు అరవై ఏడు సర్గలంతా ఇదే చర్చ అరవై ఎనిమిదవ మొదట్లో రాముడు ఒక చిన్న ప్రశ్న వేశాడు గురుదేవా అంతఃసంగాన్ని తొలగించుకోవాలి అంటున్నారు అంతఃసంగం అంటే ఏమిటి అది జీవుల్ని ఎలా బంధిస్తుంది దాన్ని తొలగించుకునే ఉపాయం ఏమిటి అని అడిగాడు రాముడు ఇక్కడ వశిష్ఠుడు సమాధానం మొదలుపెట్టాడు ఎనభై రెండవ సర్గదాకా ఈ సమాధాన చర్చ కొనసాగింది ఇంత చర్చ చేసి బృహస్పతి అన్నగారైన సంవర్తుడు ఆత్మవిచారణ చేసుకున్న విధానం ఇదయ్యా ఆయనే ఒకసారి నాకు ఈ సంగతంతా చెప్పాడు ఆయన అనుసరించిన విచారణ ప్రక్రియనే నేను నీకు ఇప్పుడు చెప్పాను అని ఎనభై రెండవ సర్గ మొదట్లో వశిష్ఠమహర్షి చెప్పబోతున్నాడు ఈ చర్చ మొత్తాన్ని ఆయన వీతహవ్య మహర్షి చేసిన ఆత్మతత్వ చింతనలోకి అనుసంధానం చేయబోతున్నాడు ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని ఈ పద్నాలుగు సర్గల సారాంశాన్ని సంగ్రహింగా గ్రహిద్దాం అంటే ఏమిటి అనేది రాముడి ప్రశ్న దానికి వశిష్ఠుడి సమాధానం ఇలా సాగింది వశిష్ఠుడు అన్నాడు రామ అనంత ఆత్మతత్వ సపర్యంత నిశ్చయమంత ఉచ్యతే ఉపశమ ప్రకరణం అరవై ఎనిమిదవ సరుగ మూడవ శ్లోకం ఆత్మ అనంతం అని మర్చిపోయి దానికి దేశకాల వస్తు పరిచ్ఛేదాలు ఉన్నాయనే నిశ్చయానికి వచ్చేయడం అలాగే తను అఖండ ఆనంద స్వరూపుణ్ణి అనే మాట మర్చిపోయి ప్రాపంచిక విషయాల ద్వారా సుఖాన్ని అందుకోవాలని ఆరాటపడడం ఈ రెండు విషయాల్లోనూ ఏదైతో ఉందో అదే సంఘం ఈ బంధాలను కలిగించేది అదే కాదు రామ తాను జీవుడు తను చేతన స్వరూపుడు ఈ దేహం జడం ఈ రెండిటికీ పోలికే లేదు అయినా ఆ మాట మరిచిపోయి తన దేహమే తనని తనే దేహమని నమ్మేయడమే సంఘం రామ ఈ నిర్వచనాలను బట్టి అసంగం అంటే ఏమిటో అర్థం చేసుకో దేదులో నేను కాదు అని తెలుసుకోవడమే అసంగం నాకు పరిచ్ఛేదం లేదని గుర్తించడమే అసంగం నా స్వస్వరూపం ఆనందమే అనే విషయం తెలియడమే అసంగం మానవులకే కాదు పశు పక్ష్యాదులకు కూడా సంగం ఉంటుంది గొడ్లకు ముక్కుతాడు వేసి వీధిలో లాక్కుపోతూ ఉంటే మధ్యలో భయం వేసి ముక్కు తెగిపోతున్నా లెక్క చేయకుండా గంతులేస్తాయి అవి దేనివల్ల అవి అలా చేస్తాయంటావు అంతఃసంగం వల్లే సుమా చెట్లు ఎండకు ఎండి వానకు తడిసి కూడా బతకాలని ఎందుకు ఆరాట పడుతున్నాయో తెలుసా అంతఃసంగం వల్లే ఈ సంఘం ఎక్కడ ఉంటే అక్కడ సంసారం పెరిగిపోతూ ఉంటుంది రామా ఈ సంఘం రెండు రకాలు సంశక్తిర్విధ ప్రోక్త వంద రాఘవ వంధ్యా సర్వత్రాం వందవిధా నిజ ఉపశమ ప్రకరణం అరవై ఎనిమిదవ సర్గ ఇరవై ఒకటవ శ్లోకం రామ అంతఃశక్తి రెండు రకాలు ఒకటి వంధ్య సంశక్తి అది ఆత్మవేత్తలకు ఉంటుంది రెండవది వంధ్య సంసక్తి అది అగ్నులకు ఉంటుంది వంధ్యము అంటే పూజనీయము వంధ్యము అంటే వ్యర్థము త్రిమూర్తుల సృష్టి స్థితి లయ కార్యాలను నిర్వహించడం లోకపాలకులు ఇతర ఋషి పుంగోలు ప్రజలకు సద్ ఉపదేశాలు అందిస్తూ ఉండడం మొదలైనవన్నీ వంద్య సంసక్తి వల్లనే జరుగుతాయి ఇక వంధ్య సంశక్తికి ఉదాహరణ కోసం వెతుక్కోవలసిన పని లేదు ఇంద్రాది దేవతా బృందాలు కూడా దీనికి లోబడినవారే రామ నిజానికి చిదాకాశంలో ఈ ప్రపంచం అనే తయారైంది ఎలా ఈ సంఘం వలనే భోగ విభూతులు శాఖోపశాఖలుగా విస్తరులుతున్నాయి ఇక ఇది పోయేందుకు ఏం చేయాలి అని అడిగవు వివేకి ఎన్ని రకాల వ్యవహారాల్లో ఉన్న మనస్సును దేనిమీద అంటుకొనిరాదు ఏ వస్తువుల మీద ఏ సంఘటనల మీద ఏ దిక్కుల మీద ఏ బంధువుల మీద ఏ ఇంద్రియాల మీద ఏ గుణాల మీద ఏ తర్కాల మీద ఏ భోగాల మీద ఏ సిద్ధుల మీద ఇలాంటి వాటిల్లో వేటి మీద మనసు అంటుకోకుండా జాగ్రత్త పడాలి మనసు అంటుకోకుండా ఉండాలంటే ఫలేచ్చ లేకుండా పనిచేయడం నేర్చుకోవాలి ఇలా ప్రయత్నించడాన్ని అసంగాభ్యాసము అంటారు ఈ అభ్యాసంలో ఉన్నవాడు అన్ని వ్యవహారాలను చేస్తూనే ఉంటాడు అయినా సరే వాడికి దుఃఖాలు కానీ భయాలు కానీ ఉండవు ఈ సాధనలో పట్టు సాధించిన వాడి ముఖంలో ఒక విధమైన కాంతి కనిపిస్తూ ఉంటుంది ఈ విధంగా రంగరహితంగా వ్యవహారాలు జరుగుతుంటే ఆ వ్యవస్థను జాగ్రత్త అవస్థలోని సుషుప్తి అవస్థ అని పిలవచ్చు అలాంటి స్థితిలో ఆ శరీరం ఒక యంత్రపు బొమ్మలాగా పనిచేస్తూ ఉంటుంది అలాంటి సుషుప్తీయ స్థితి ఇంకా పరిపక్వ దిశను పొందితే దాన్ని పెద్దలు తురీయావస్థ అంటారు ఈ అవస్థను అందుకున్న వాణ్ణి జీవన్ముక్తుడు అంటారు దీనిని కూడా దాటి ఆ శరీరం రాలిపోతే అప్పుడు వాణ్ణి తురీయాతీతుడని విదేహముక్తుడని అంటారు రామ తురీయాతీతావస్థను గురించిన చర్చ మనకు అది వేదవాకులకు కూడా అందదు నువ్వు అసంశక్తి యోగంతో తురియ స్థితి కోసం గట్టి ప్రయత్నం చెయ్యాలి ఈ ప్రయత్నంలో నీకు అడ్డం నీ మనస్సే నిజానికి జీవుల యొక్క అజ్ఞానమే జీవుడి యొక్క అంతఃకరణము చిత్తము మనస్సు అనే పేర్లతో ఈ విస్తారమైన సంసారాన్ని సృష్టి వశిష్ఠుడి ఇలా చెప్తే శ్రీరాముడు అడుగుతున్నాడు గురుదేవా మనసుకు ఇన్ని రకాల పేర్లు ఎలా వచ్చాయి కొంచెం వివరించండి అంటే వశిష్ఠుడు చెప్పాడు రామా అన్ని పదార్థాలు ఆత్మతత్వ స్వరూపాలే అన్ని సమష్టి చిత్తం నుండే పుట్టాయి సముద్రంలో ఉన్న నీరు కొంత భాగం తరంగాలుగా ఉంటుంది అక్కడ అది స్పందిస్తూ ఉంటుంది మిగిలిన చోట ఆ నీరు స్పందరహితంగా ఉంటుంది నిశ్చలంగా ఉంటుంది అలాగే ఆత్మ తత్వం కూడా కొన్ని చోట్ల స్పందరూపంగా ఉంటుంది మరికొన్న చోట్ల నిస్పందంగా ఉంటుంది స్పందం ఉన్న ఆత్మతత్వమే జీవులు స్పందం లేని ఆత్మతత్వమే జడపదార్థాలు ఇందులో జీవుల రూపంలో ఉన్న ఆత్మతత్వం తనలో తాను కల్పించుకున్న అజ్ఞానం చేత విడివిడి శరీరాలతో విడివిడిగా ఉన్నట్లుగా కనిపిస్తుంది జీవులు విడివిడిగా ఉన్నట్లు అనుభవం కలగడానికి కారణం అజ్ఞానమే కనుక ఆ అజ్ఞానమే జీవుడని చెప్పవచ్చు మట్టే కుండ అన్నట్టు అనమాట విడివిడిగా ఉండడం అనే స్థితి ఈ ఆత్మతత్వానికి ఎందుకు కలుగుతుందంటే ప్రాణధారణమనే క్రి చేత కలుగుతుంది ఈ దృష్టితో చూసినప్పుడు అజ్ఞాన బలం చేత ప్రాణధారణం చేసిన ఆత్మ ఆత్మతత్వమే జీవుడు అని మనం అర్థం చేసుకోవచ్చు జీవ ప్రాణధారణే అనే ధాతు ఉంది దాన్ని బట్టే ప్రాణధారణ క్రియకు ఆధారమైన ఆత్మతత్వ భాగానికి జీవుడు అనే పేరు వచ్చింది ఇదే అజ్ఞానం మరికొంచెం ముదిరి నేను నేను అనే భావన మొదలు అప్పుడు అదే ఆత్మ తత్వ భాగానికి అహంకారము అనే పేరు వస్తుంది అదే అజ్ఞానం నిశ్చయాత్మక బుద్ధి వృత్తుల్ని ఉత్పాదన చేస్తుంది అప్పుడు అదే ఆత్మతత్వ భాగానికి బుద్ధి అనే పేరు అదే అజ్ఞానం పొట్ట పేరుకున్నట్లుగా పంచభూతాలు ఒకచోట పేరుకున్న అనుభూతిని కలిగిస్తుంది దిహ ఉపచయే అని ఒక ధాతు ఉంది దీనికి పేరుకోవడం అని అర్థం దీని బట్టి అదే ఆత్మ తత్వ భాగానికి దేహం అని పేరు వస్తుంది రామా ఇలా ఒక్కొక్క గుణ విశేషాన్ని బట్టి భాషలో ఉన్న ధాతువుల్ని బట్టి ఒకే ఆత్మతత్వానికి అనేక పేర్లు వస్తున్నాయి అన్ని గుణాలను ఒకేసారి ఎవ్వరూ చెప్పలేరు గుణ బట్టి ఒక్కొక్కసారి ఒక్కొక్క పేరు अदे आत्मतत्व में चैतन प्रधान अंश देर चेतन अज्ञाश उंस्यंग प्रधान अंशक अब देर जड़ वीट परशुद्धात्मतत्वा संसार बंधन ले संसार बंधन लेना जीवचेतना संसार बंधन राम इंतूप ఈ సంసారాన్ని కలిగించేది మనస్సే దాన్ని నశింపచేసేది ఆత్మతత్వజ్ఞానం ఒక్కటే రామా దేహం పుడితే నువ్వు పుట్టలేదు దేహం పోతే నువ్వు పోవు కనుక నీకు దేహానికి సంబంధం ఏమిటి అది లేనప్పుడు ఈ స్త్రీ పురుష ఆకర్షణలేమిటి స్త్రీకి పురుషుడికి భేదం ఏమిటి స్త్రీల శరీరం సుకుమారంగా ఉంటుందని పురుషుల శరీరం కఠినంగా ఉంటుందని అగ్నులు అంటారు జ్ఞానులైన వారికి అన్ని శరీరాల్లోనూ పంచభూతాలు ముద్దలే కనిపిస్తాయి స్త్రీ పురుష భేదమే కాదు నీకు సుఖదుఖాలను కలిగించేది ఏ భేదమైనా ఇంతే ఈ విషయంలో పూర్వం నీకు నేను చాలా తర్కం చెప్పాను అసలు నీ సుఖదుఖాలు సత్యమైన విషయాన్ని బట్టి వస్తున్నాయా అసత్యమైన విషయాన్ని బట్టి వస్తున్నాయా లేక సత్యాసత్యమైన విషయాన్ని బట్టి వస్తున్నాయా అని మూడు రకాలుగా విభాగం చేసి పూర్వం చాలా చర్చ చేసి సుఖదుఖాలకు ఆధారమైన విషయం లేనేలేదని తేజ చెప్పాను గుర్తు చేసుకో కనుక రామ ఒకటి గట్టిగా తెలుసుకో ప్రపంచం అంతా ఆత్మే దానికంటే భిన్నంగా వేరే పదార్థాలు ఉన్నట్లు కనిపించడం భ్రాంతి దీనికోసం ఆత్మ తత్వ విచార దృష్టిని పెంచుకో అహంక మహమాదిో దిశోహమహమ్యహం దైత్య అహం దేవా డెబ్భై మూడవ సర్గ మూడవ శ్లోకం నేనే ఆకాశాన్ని నేనే సూర్యుణ్ణి నేనే దిక్కుల్ని పైన నేనే కింద నేనే నేనే దేవతలు నేనే రాక్షసులు అన్ని లోకాలు నేనే వెలుగును నేనే చీకటిని నేనే అని ఈ రకంగా అద్వితీయాత్మభావనను అభ్యాసం చేయాలి ఈ ఆత్మతత్వాన్ని భావన చేసేటప్పుడు మూడు రకాలుగా చేయొచ్చు మొదటిది ఆత్మ ప్రపంచాతీతుడు అనే విషయం అలాంటి దృష్టితో చేసినప్పుడు ఆత్మ ప్రపంచం యొక్క సత్తను బాధిస్తాడు బాధించడం అంటే తెలుసు కదా కారణంతో సహా కార్యం యొక్క అభావ వినిశ్చయాన్ని కలిగిస్తాడు ఇక రెండవ పద్ధతి ఏంటి ఆత్మ అధిష్టానమాత్ర స్వరూపుడు ఇందాక చెప్పిన విధంగా ప్రపంచం మొత్తాన్ని అనగా ప్రపంచం అనేది లేనిది అనే నిశ్చయం జరగగా అద్వితీయుడిగా మిగిలి ఉండే స్వరూపం మూడవది ఆత్మ సర్వవ్యాపి సర్వరూపి సర్వప్రకాశకుడు ఇలాంటి మాటలన్నింటికి అర్థం ఒకటే లేనిదే కూడా ఉన్నట్టు కనిపించే ఈ ప్రపంచంలోని ప్రతి పదార్థానికి అధిష్టానంగా ఉన్నవాడు పరమాత్మే కనుక ఈ ప్రపంచంలోని ప్రతి పదార్థాన్ని ప్రకాశింపజేసేవాడు పరమాత్మే అసలు ఆయా రూపాలలో ఉన్నది పరమాత్మే రామ ఈ మూడు దృష్టులలో ఏ ఒక్క దృష్టితోనైనా సరే ఆత్మతత్వానుసంధానం చేసుకోవచ్చు లేదా ఈ మూడింటిని ఒకదాని తర్వాత ఒకటి వాడుకున్నా వాడుకోవచ్చు ఇలా చేసి ఆత్మానుభవాన్ని నీ అంతటి నువ్వు సంపాదించుకోవలసిందే కానీ వేదవాక్యాల మీద శాస్త్రవాక్యాల మీద గురువాక్యాల మీద ఆధారపడి ఆగిపోరాదు రామ ఇది మోక్షం ఇది బంధం అనేవి కేవలం కల్పన మాటలు అవి నిస్సారమైనవి నువ్వే మోక్షానివి ఈ మాటను అనుభవపూర్వకంగా గుర్చించు ఇలా వశిష్ఠ మహర్షి తెలియజేస్తుంటే అప్పటికి డెబ్భై మూడవ సరిగ్గా ఇంకా డెబ్భై నాలుగవ సరుగలో మహర్షి ఈ సంసార రూపమైన భ్రాంతి ఎలా వస్తోంది అని మరొకసారి విచారణ చేసి సరిగ్గా విచారించకపోవడమే దానికి మూల కారణమని సరి అయిన ద్వారా కలిగే జ్ఞానం వల్ల పరిపూర్ణత్వం లభిస్తుందని మరోసారి నిరూపించాడు దాని తరువాత జీవన్ముక్తి యొక్క లక్షణాలను మరోసారి వివరించాడు ఆ తర్వాత డెబ్భై ఐదవ కొందరు జీవన్ముక్తుల పేర్లు వరుసగా చెప్పి వాళ్ళు జీవన్ముక్తులై ఉండి కూడా నిస్సంగంగా వ్యవహారాలు ఎలా చేశారో సంగ్రహంగా చెప్పాడు ఆ పేర్లలో జనక మహారాజు శ్రీరాముడు తాత దిలీప మహారాజు వాళ్ళ వంశంలోనే మాంధాత చక్రవర్తి పాతాళంలో బలి చక్రవర్తి భూలోకంలో నహుషక్రవర్తి రాక్షసులలో వృత్రాసురుడు ప్రహ్లాదుడు శంభరాసురుడు కుశలుడు దేవతలలో అగ్ని బృహస్పతి శుక్రుడు బ్రహ్మదేవుడు విష్ణువు శివుడు పార్వతీదేవి శివగణాలలో భృంగి కుమారస్వామి మునులలో నారదుడు విశ్వామిత్రుడు మళ్లీ దేవతలలోనే ఆదిశేషుడు యముడు ఇంకా చాలా పేర్లు చెప్పాడు చెప్పి చెప్పి నువ్వు కూడా వివేకాన్ని వైరాగ్యాన్ని సంపాదించుకుని జీవన్ముక్తుడివై నిస్సంగంగా విహరించు అని బోధించాడు ఆ తర్వాత సదేహముక్తిని విదేహముక్తిని వాటి తారతమ్యాన్ని వివరించాడు ఈ సర్గ చిట్టచవరి శ్లోకంలో బౌద్ధవాదాన్ని సాంఖ్యవాదాన్ని ప్రస్తావన చేసి ఆ శాస్త్రాల వాళ్ళు చాలా విచారణ చేసిన చివరికి పొరపాటే పడ్డారని వేదమార్గ గాములేన మహాత్ములు మాత్రమే యథార్థ సత్యం గ్రహించ కలిగారని చెప్పాడు ఆ తర్వాత డెబ్భై ఆరవ సర్గకు వచ్చేసరికి కవితామయంగా ఈ సంసారాన్ని సముద్రంతో పోలుస్తూ దాన్ని దాటే ఉపాయాలను గురించి ప్రస్తావించి రాముడు చిన్నతనంలోనే తత్వ విచారణ చేస్తున్నందుకు అభినందించాడు ఇక డెబ్భై ఏడవ సర్గలో జీవన్ముక్త లక్షణాలను మరోసారి చెప్పమని శ్రీరాముడు అడిగితే ఆనంద ఆనందపరవశుడై జీవన్ముక్త లక్షణాలను రకరకాలుగా గానం చేశాడు ఈ సర్గలో శ్లోకాలన్నీ సాధకులకు నిత్య పారాయణ యోగ్యాలుగా ఉన్నాయి ఇలా చెప్పి చెప్పి చివరికి మాట అన్నాడు చిత్తంలో స్పందం కలగడం వలనే ఈ ప్రపంచంలో అంత స్పందం కనిపిస్తోందయ్యా అని అన్నాడు వెంటనే శ్రీరాముడు కొట్టుకున్నాడు అయ్యా చిత్తానికి స్పందం దేనివల్ల వస్తుంది వచ్చిన స్పందం దేనివల్ల పోతుంది అని అడిగాడు వశిష్ఠుడు దీనికి ఒక విచిత్రమైన సమాధానం చెప్పాడు వశిష్ఠుడు అన్నాడు రామా అనడం అయితే చిత్తంలో స్పందము అన్నాం కానీ ఉన్నది ఒకటే చిత్తమే స్పందం స్పందమే చిత్తం నిప్పులో వెచ్చనం ఉంది అంటారు లోకంలో అలా అన్నంత మాత్రాన నిప్పు వేరు వేడి వేరునా కాదు అలాగే చిత్తం వేరు స్పందం వేరు కాదు చిత్తం బతికి ఉన్నంతకాలం స్పందం ఆగదు చిత్తాన్ని నశింపచేయడానికి పెద్దలు రెండు మార్గాలను చెప్పారు ఉపశమనం డెబ్భై ఎనిమిదవ సరిగా ఎనిమిదవ శ్లోకం రామ చిత్తనాశానికి మార్గాలు రెండు ఒకటి యోగము రెండు జ్ఞానము యోగము అంటే చిత్తంలో వచ్చే వృత్తులను నిరోధించడం జ్ఞానం అంటే చక్కగా పరిశీలించి ఉన్నది ఉన్నట్టుగా చూడడం అప్పుడు శ్రీరాముడు అడిగాడు గురుదేవా ముందు మొదటి ఉపాయాన్ని గురించి ఆలోచిద్దాం లోకంలో ప్రాణాయామాది ప్రక్రియలను యోగము అని పిలుస్తున్నారు మీరు చెప్పే యోగం అదేనా దాంతో చిత్తస్పందం శాశ్వతంగా నిలుస్తుందా అఖండానందం లభిస్తుందా ఇలా అడిగాడు శ్రీరాముడు అప్పుడు ఈ ప్రశ్నకు వశిష్టుడు విస్తారంగా సమాధానం చెప్పదలుచుకున్నాడు అందులో ముందుగా చిత్తం యొక్క చలనం ప్రాణం యొక్క చలనం మీద ఆధారపడి ఉంటుంది అని చెప్పదలుచుకున్నాడు దానికోసం ముందు ప్రాణం అంటే శరీరావయవాల సారమని అది శరీరంలోని వివిధ నాడుల్లో సంచరించేటప్పుడు దానికి ప్రాణమని అపానమని ఇలా రకరకాల పేర్లు వస్తాయని చెప్పాడు చెప్పిచిప్పి ఇలా అన్నాడు అంతఃప్రాణపరిస్పందాత్కల్పకలొన్ముఖి సంవిత్ రాఘవ ఉపశమప్రకరణం డెబ్భై ఎనిమిదవ సర్గ పదమూడవ శ్లోకం రామ లోపల ప్రాణం చెలుస్తుంది దానివల్ల శరీరంలో నిబద్ధమై ఉన్న అంటే అవచ్యన్నమై ఉన్న చైతన్యంలో ఒక కొత్త మార్పు వస్తుంది ఆ మార్పు పేరే సంకల్పం ఇలా సంకల్పం అనే పేరు కొత్త మార్పును పొందుతూ పొందుతూ ఉన్న చైతన్యం పేరే చిత్తం అందుచేత లోపల ఉండే ప్రాణాన్ని నిరోధిస్తే చిత్తం కూడా నిరోధింపబడుతుంది చిత్తంలో స్పందన లేకుండా పోతే సంసార బంధం లేకుండా పోతుంది ప్రాణస్పంద నిరోధానికి కొన్ని ఉపాయాలున్నాయి అంటూ వశిష్ఠుడు ఇక్కడ అష్టాంగ యోగానికి సంబంధించిన రాజయోగ విధానాలను కొన్నింటిని ఉపదేశించదలుచుకున్నాడు వాటిల్లో సాలంబ నిరాలంబ రాజయోగోపాయాలను కూడా చెప్పదలుచుకున్నాడు ఈ పదాలను ఇట్లానే వాడకపోయినా విషయాలను మాత్రం ఆ పద్ధతిలోనే చెప్పాడు ప్రాణస్పంద నిరోధానికి ఆయన చెప్పిన ఉపాయాలు ఇలా ఉన్నాయి ఒకటి శాస్త్రాభ్యాసము సజ్జన సాంగత్యము వైరాగ్యాభ్యాసము ఈ మూడింటిని బాగా పెంచుకుంటే సంసార వ్యవహారాల మీద నిరాదరణ ఏర్పడుతుంది ఆ నిరాదరణ పెరిగిన కొత్తి ప్రాణస్పందం దానంతట అదే తగ్గుతుంది రెండు ఏదో ఒక పదార్థాన్ని తీసుకో ఏదైనా పర్వాలేదు నీకు ఏది ఇష్టమైతే అది తీసుకో ఒక కొండ శిఖరము ఒక చంద్రబింబము ఒక దేవతా దేవతారూపము ఏదో ఒక దాని మీద నీ ఏకాగ్ర ఏకాగ్రపరచడం నేర్చుకో దీన్ని ఏకతత్వఘన ధ్యానము అంటారు ఇది బాగా గట్టిపడితే ప్రాణస్పందం తగ్గిపోతుంది మూడు ఈ రెండు ఉపాయాలకి కొంచెం మనోబలం ఎక్కువ కావాలి అది చాలేదు అనుకుంటే పూరక కుంభక రేచకాలతో కూడిన ప్రాణాయామాభ్యాసం చేస్తూ దానితో పాటు ఏకాంతంలో ధ్యానాభ్యాసం చేయాలి దానివల్ల కూడా ప్రాణస్పందం తగ్గుతుంది నాలుగు లేకపోతే ఓంకారాన్ని ఉచ్చరించే క్రమాన్ని తెలుసుకొని దాన్ని అభ్యసిస్తూ క్రమంగా ఓంకారం యొక్క భాగమైన అర్థమాత్ర మీద మనస్సు లగ్నం చేయడం నేర్చుకోవాలి అప్పుడు కూడా ప్రాణస్పందం తగ్గుతుంది అర్థమాత్ర అంటే అకార ఉకార మకారపు పుల్లు యొక్క విస్పష్టోచ్చారణ తగ్గిపోయి కేవలం నాద మాత్రంగా శబ్దం వినిపిస్తున్న పరిస్థితి ఐదు మరొక ఉపాయం ఉంది రేచకంతో ప్రాణవాయువుని పూర్తిగా బయటికి పంపించేయాలి వెంటనే లోపలికి గాలి పీల్చరాదు అలా ఉంచేసి శరీర అవయవాలలో వాయుసంచారం లేకుండా చేయాలి ఇలా దీర్ఘకాలం చేస్తే ప్రాణస్పందం తగ్గిపోతుంది ఆరు అలాగే పూరకంతో లోపలికి గాలి బాగా పీల్చి శరీరం అంతా ప్రాణవాయువుతో నింపేసి ఇక గాలి లోపలికి వచ్చేసి అవకాశం లేని పరిస్థితిలో లోపలి గాలిని లోపలే దీర్ఘకాలని నిలిపి ఉంచితే ప్రాణస్పందం తగ్గిపోతుంది ఏడు అలాగే పూరణం చేసిన తర్వాత కుంభకంలో ఉన్న సమయంలో లోపల ప్రాణవాయువుతో పాటు ప్రాణాన్ని కూడా దీర్ఘకాలం స్తంభింపచేయడం కుదిరితే ప్రాణస్పందం తగ్గిపోతుంది ఇక్కడ ఒక విషయం గమనించవలసింది ఇక్కడ ప్రాణవాయువు వేరు ప్రాణం వేరు అనే విషయాన్ని సూచిస్తున్నారు ప్రాణం శరీర ఇంద్రియాల సార శక్తి ప్రాణవాయువు దాని బహిరంగ రూపం ఈ విషయం గమనించాలి ఎనిమిది నోరు తెరిచి నాలుగును వెనుకకు తిప్పి అంగట్లో గంటలాగా కిందకి వేళ్లాడుతున్న కొండనాలికకు తాకించి ఆ తరువాత నాలికను ఇంకా ముందుకు జరిపి కొండనాలికను నొక్కిపట్టి ప్రాణవాయువును భ్రమరంధ్రలో ప్రవేశపెట్టి అక్కడ నిలవగలిగితే ప్రాణస్పందం తగ్గిపోతుంది తొమ్మిది ఇలాంటి ప్రాణాయామ ప్రక్రియలు ఏవీ లేకుండానే ధ్యాన బలం వల్ల హృదయాకాశంలో గల వృత్తులన్నీ కరిగిపోయేటట్లు చేసినట్టయితే అదే నిర్వికల్ప సమాధి దానివల్ల కూడా ప్రాణస్పందం తగ్గిపోతుంది పది ముక్కు బయట పన్నెండు అంగుళాల దూరంలో ఆకాశంలో బిందువు మీద తన చూపును మనస్సును కూడా మేకు కొట్టినట్టు నిలబడితే ప్రాణస్పందం తగ్గిపోతుంది పదకొండు ఇందాక చెప్పిన లంబికా యోగం వల్ల కాకుండా ప్రాణాయామ బలం చేతనే ప్రాణవాయువును బ్రహ్మరంధ్రంలోకి ప్రవేశపెట్టి బ్రహ్మరంధ్రం వెలుపల పన్నెండు అంగుళాలు దూరంలో కదలకుండా స్థిరంగా నిలపగలిగితే అప్పుడు కూడా ప్రాణస్పందం తగ్గిపోతుంది పన్నెండు అలాగే రెండు కనుగుడ్లను దగ్గరకు చేర్చి భ్రూమధ్యమంలో నిలబెట్టి ఆ కళ్లల్లోని వెలుగును అనగా లోపల ఉన్న చక్షురింద్రియాన్ని భ్రూమధ్యంలో నిలబెడితే ప్రాణస్పందం తగ్గిపోతుంది పదమూడు మనస్సును హృదయాకాశంలోకి తీసుకెళ్ళి అక్కడ వాసనారహితమైన ధ్యానం చేస్తే ప్రాణస్పందం తగ్గిపోతుంది పద్నాలుగు గురువుల అనుగ్రహం వల్ల కానీ ఈశ్వరుడి అనుగ్రహం వల్ల కానీ ఒక్కొక్కప్పుడు ఊహించని రీతిలో తత్వ తత్వజ్ఞానం కలుగుతూ ఉంటుంది అలా జరిగితే ప్రాణస్పందం దానంతటా అదే తగ్గిపోతుంది ఇలా వశిష్ఠ మహర్షి ఉపాయ పరంపరను చెప్పుకుంటూ పోతుంటే ఇక్కడ రాముడు ఒక ప్రశ్న వేశాడు శ్రీరాముడు అడిగాడు గురుదేవ హృదయాకాశం అంటున్నారు కదా హృదయం అంటే ఏమిటి కొన్ని చోట్ల పద్మపు మొగ్గలాగా ఉండే ఒక మాంసపిండాన్ని హృదయం అంటున్నారు కొన్ని చోట్ల మనసే హృదయం అంటున్నారు కొన్ని చోట్ల హృదయం అంటే పరమాత్మ అంటున్నారు మీరు దేనిని హృదయం అంటున్నారు దానికి వశిష్ఠుడు సమాధానం చెప్తున్నాడు రామ జీవుల హృదయాలు రెండు రకాలు ఒకటి ఉపాధేయము రెండు హేయము ఉపాధేయము అంటే స్వీకరించదగనిది హేయము అంటే వదిలిపెట్టదగింది మానవ శరీరంలో ఛాతీలో తామర మొగ్గలాగా ఉండే మాంసపిండం ఉన్నావే అదే హేయ హృదయం మనస్సు అనేది కూడా పరిచ్ఛిన్నమైనది అంటే మాంసఖండంలాగానే కొలతలు కలదే కనుక అది కూడా హేయ హృదయమే ఇక హృది అయం అంటే లోపల ఉండే వీడు అనే అర్థంలో హృదయంలో నివసించే పరమాత్మనే హృదయం అనడం కూడా ఉంది ఇది ఉపాధేయు హృదయం ఈ హృదయం లోపల బయట కూడా ఉంటుంది కనుక రామ ఈ ఉపాధేయు హృదయంలో ఉండే వాసనలను విడిచిపెట్టి అక్కడ మనసును నిలబెడితే ప్రాణస్పందన తగ్గిపోతుందనే నా అభిప్రాయం రామా ఇదే కాదు ఇంకా చాలామంది పెద్దలు చాలా ఉపాయాలు చెప్పారు యోగశాస్త్రంలో ఇంకా చాలా విశేషాలు ఉన్నాయి వీటిని అభ్యాస క్రమంతో సాధించాలి తొందరపడి సాధిస్తే వ్యాధులు వస్తాయి వైరాగ్యం లేకుండా ఈ సాధనలు చేస్తే భోగలంపటులవుతారు ఈ జాగ్రత్తలు తీసుకుని పై సాధనలు చేస్తే జీవన్ముక్తులవుతారు వశిష్ఠుడిలా అంటే శ్రీరాముడు అడిగాడు గురుదేవ చిత్తస్పంద శాంతికి రెండు ఉపాయాలు ఉన్నాయన్నారు వాటిలో మొదట ఉపాయమైన యోగాన్ని గురించి వివరించారు ఇక వ్యాక్షణమే రెండో ఉపాయం అన్నారు అంటే జ్ఞానమే కదా దాన్ని వివరించండి అంటే వశిష్ఠుడు చెప్పాడు రామ ఇమా ఘటపటాకారా పదార్థశతయ ఆత్మైవ నాణ్యతీతి నిశ్చయక్షణం ఉపశమ ప్రకరణం డెబ్భై తొమ్మిదవ సరిగ్గా మూడవ శ్లోకం రామ ఈ ప్రపంచంలో కనిపించే కోటానుకోట్ల పదార్థాలన్నీ నీ ఆత్మే అంతకన్నా మరొకటికి లేదు ఈ నిశ్చయమే సంయగ వేక్షణం చక్కని చూపు దీన్ని అభ్యాసం చేస్తే ప్రాణస్పందం దానంతట అదే తగ్గిపోతుంది వశిష్ఠ మహర్షి ఈ విషయాన్ని ఇరవై శ్లోకాలలో వివరించి డెబ్భై తొమ్మిదవ సర్గను పూర్తి చేశాడు ఇక ఎనభైవ సర్గలో ఆయన ఒక విధమైన తత్వానుసంధాన పారవశ్యంలో పడిపోయి ఒక్కొక్క ఇంద్రియాన్ని సంబోధిస్తూ నువ్వు అబద్ధాన్నే చూపిస్తున్నావు నువ్వు అసత్యాన్నే చూపిస్తున్నావు అని యుక్తులతో నిరూపిస్తూ ఇంద్రియాల పట్ల కలిగే జ్ఞానం సమ్యక్ జ్ఞానం కాదు అని ఒప్పు చెప్పాడు ఆ తరువాత ఎనభై ఒకటవ సరిగ్గా అసలు చిత్తం అనేది లేనే లేదని అనేక రకాల యుక్తులతో మళ్ళీ నిరూపించాడు ఇవన్నీ పూర్వం అనేక చెప్పినవే అయినా వశిష్ట మహర్షి చెప్పే విధానంలో మాత్రం ఎక్కడికక్కడ కొత్త కనిపిస్తూనే ఉంటుంది ఇంత పారవశ్యంతో తత్వాన్ని మననం చేసిన వశిష్ఠ మహర్షి చివరికి వచ్చేసరికి ఇదంతా బృహస్పతి యొక్క అన్నగారైన సంవర్త మహర్షి చేసుకున్న అనుసంధానమయ్య ఆయనే ఒకసారి నాకు చెప్పాడు అదే నీకు చెప్పా అని తన జ్ఞానావేశాన్ని అలవోక మాటగా చెప్పి తప్పించేసుకున్నాడు అయినా లోపల ఉండే జ్ఞానప్రీతి చల్లారక పూర్వం వీతహ్యుడు అనే మహర్షి కూడా ఇలాగే ఇంద్రియాలకు బోధ చేసుకుంటూ తత్వానుసంధానం చేశాడయ్యా ఆయన చేసిన అనుసంధానం కూడా నీకు వినిపిస్తా విను అంటూ ఎనభై రెండవ ఆయన ఈ విషయాన్ని ప్రారంభించాడు ఈ బోధ ఎనభై రెండు ఎనభై మూడు కొనసాగింది ఇక్కడ వశిష్ఠ మహర్షి ఒక అద్భుతమైన ప్రజ్ఞ ప్రదర్శించాడు అది ఏమిటంటే సరిగ్గా దీని వెనకాలే సంవర్త మహర్షి చేసిన ఆత్మవిచారాన్ని ఇంద్రియ ప్రబోధాన్ని వర్ణించాడు దానివెంటనే వేతహవ్యుడి తత్వబోధను ప్రారంభించాడు దీంట్లో కూడా ఇంద్రియ ప్రబోధం ఉంది రెండూ సమాంతరంగానే సాగుతాయి విషయంలో మార్పు అయినా సరే పునరుక్తి అనిపించనీడు ఆ విధంగా వేతహవ్యుడి ఆత్మానుసంధాన విధానాన్ని వర్ణించి వర్ణించి చివరికి ఆయన ఆత్మసిద్ధి పొందిన విధానాన్ని ఎనభై నాలుగవ సరుగలో ఇలా చెప్పాడు రామ ఈతహ్య మహర్షి వింధ్యపర్వత గుహల్లో ఆ విధంగా ఆత్మవిచారణ చేసుకుని చివరికి మూడు ఏళ్ల పాటు ఏకధాటి సమాధిలో ఉండిపోయాడు ఈ మధ్యలో వానలు వచ్చాయి వరదలు వచ్చాయి ఉరుములు వచ్చాయి రాజుల వేటలు వచ్చాయి ఏనుగులు సింహాలు అడవి ఇలా చాలా వచ్చాయి వరదలకు కొట్టుకు వచ్చిన బురదలో ఆయన కూరుకుపోయాడు ఆ తరువాత వచ్చిన ఎండలకు ఆ బురద ఎండిపోయి ఆయన దాంట్లో బిగుసుకుపోయాడు ఇంత జరిగినా ఆయనకు మెడుకు రాలేదు మూడు సంవత్సరాలు అయినాక ప్రారంధ శేషం వెంటబడింది సమాధి సడలింది మళ్ళీ మనసు మొలకట్టింది ఏవేవో కల్పనలు ప్రారంభించింది ఆ కల్పనలు మూడు వందల ఏళ్లపాటు సాగాయి ఆ కల్పనలో ఆయన ఒక వంద ఏళ్ళు కైలావస్స పర్వతం మీద మహర్షిగా ఉన్నాడు ఆ తరువాత మరో వంద ఏళ్ళు విద్యాధర లోకంలో విద్యాధరుడుగా ఉన్నాడు ఆ తరువాత ఐదు యుగాలపాటు స్వర్గలోకంలో దేవేంద్రుడిగా ఉన్నాడు అంటే శ్రీరాముడు అన్నాడు గురుదేవా అదేమిటి మూడు వందల ఏళ్లపాటు మాత్రమే సాగిన కల్పనలో ఐదు యుగాల ఇంద్రపదేమిటి ఇది ఎలా కుదిరింది అంటే వశిష్ఠుడు సమాధానం చెప్తున్నాడు రామా సంకల్పంలో పుట్టే ప్రపంచానికి నియమాలు ఏమిటయ్యా సంకల్పోన్ముఖమైన చిశక్తే మనస్సు అని నీకు చెప్పాను తనకు ఎక్కడ ఎలాంటి ఆలోచనలు వస్తే అలాంటి కొలతలను అలాంటి నియమాలను కల్పించుకుంటుంది చిశక్తే వీతహజుడికి సమాధి నుంచి వెలుపటుకు రావడం ఒక కల్పన ఆ కల్పనలోని కొలతల ప్రకారం అది మూడు వందల ఏళ్ళ కాలం ఆ కల్పనలో వివిధ లోకాల దర్శనం మరో కల్పన ఈ రెండవ కల్పనలోని చిత్తవృత్తుల యొక్క కొలతలు వేరు ఆ కొలతల ప్రకారం అది ఐదు యుగాల కాలం అంతేకాదు నిజానికి ఆయన ఆ కల్పనలోనే మరో కల్పకాలం పాటు శివలోకంలో ఉండే గణపుతుల్లో ఒక సేవ చేశాడు అసలు విచిత్రం ఏమిటంటే ఇన్ని కల్పనలు సాగుతున్నా ఆయన జీవన్ముక్తుడుగానే ఉండిపోయాడు దాంట్లో ఏ మార్పు లేదు అంటే శ్రీరాముడు అడిగాడు అదేమిటండి జీవన్ముక్తులు కూడా కల్పనలు చూస్తున్నారంటే వారికి కూడా బంధమోక్షాలు ఉన్నట్టే కదా బంధమోక్షాలు ఉంటే ఇక జీవన్ముక్తి ఏమిటి అంటే అప్పుడు వశిష్ఠుడు అన్నాడు జీవన్ముక్తులకు ప్రపంచం కనిపించదనుకోవడం పొరపాటు కనిపిస్తుంది కానీ ప్రపంచమంతా నిర్మలమైన బ్రహ్మస్వరూపంగా కనిపిస్తుంది జీవన్ముక్తులకు కూడా పూర్వం అనుభవించిన సుఖదుఖాలు మళ్ళీ అనుభవానికి వస్తూ ఉంటాయి కానీ తేడా ఏమిటంటే ఈ మాటు అవి మాడిపోయిన గింజల్లాగా ఉంటాయి అవి కొత్త సంస్కారాలను పుట్టించలేవు ఆ విధంగానే వీతహవ్యుడు అనేక లోకాలను దర్శించాడు సుఖదుఖాలను అనుభవించాడు అంతేకాదయ్యా ఆనాడు ఐదు యుగాల పాటు దేవేంద్రుడుగా ఉన్న జీవుడే ఇప్పుడు ఒక చిన్న దేశంలో చిన్న రాజుగా ఉన్నాడు అతను ఈ క్షణాన ఎవరితోనో యుద్ధానికి బయలుదేరబోతున్నాడు పూర్వం కల్పకాలం పాటు శివలోకంలో ఉన్న గణాధిపతి దగ్గర ఆడుకునే హంసే ఇప్పుడు నిషాద దేశానికి రాజుగా ఉంది అంటే శ్రీరాముడు ఇదేమిటండి ఇందాక ఆ లోకాలు ఆ కాలము అన్నీ కూడా వీతహవ్యుడి యొక్క మానసిక సృష్టి అన్నారు కదా ఒకనొక జీవి యొక్క మానసిక ప్రపంచంలోని జీవులు ఇప్పుడు ఆ లోకంలో దేహధారులు ఎట్లా అయ్యారు అంటే వశిష్ఠుడు అన్నాడు రామ ఈ కనిపించే ప్రపంచం కూడా ఒకనొక మానస సృష్టి అని నీకు అనేక చెప్పాను కదా ఈ సృష్టికి మూలభూతమైన మనస్సు కూడా ఒక కల్పనే అని చెప్పాను కదా అలాంటప్పుడు ఇక్కడి ఈ ప్రపంచం ఏదో గట్టి ప్రపంచంలాగా నీకెందుకు అనిపిస్తోంది ఎందుకు అనిపిస్తోందంటే ఈ కనిపించే ప్రపంచం మనసు చేసే కల్పన అనే విషయం నీకు గట్టిగా పట్టలేదు అది పట్టనంత కాలము ఈ ప్రపంచం ఎంతో గట్టిదిలాగా అనిపిస్తుంది దీనిలోకి ఇతర ప్రపంచాల జీవులు ప్రవేశించడానికి వీలు అనిపిస్తుంది అది కూడా ఒక కల్పనే అని నిశ్చయమైన నాడు ఈ ప్రశ్నలో ఉండవు అంటే శ్రీరాముడు అన్నాడు గురుదేవ సరిపోయింది కాలం విషయంలో ఎలాంటి సమన్వయం కుదిరిందో అలాంటి సమయాన్నే దేశానికి కూడా వర్తింపజేస్తే మీరు చెప్పిన సమన్వయం చక్కగా సరిపోతుంది ఇంతకు ఇన్ని కల్పనలు చేసుకున్న వీతహవ్యుడు ఏమి చేశాడు జై గురుదేత